దీని మీద మహాత్ముడు ఒక కథ చెప్పాడు నాకు బాగా నచ్చిన కథలో అదొక నేను చెప్పాను కథ ఒక సింహము పిల్లని పెట్టి వెంటనే మరణించింది తల్లి సింహం ప్రాణాయం ఏదో ఏదో ఒక అనారోగ్యం కథ ఈ పిల్ల అలాగా జన్మించింది తల్లిపోయింది సరిగ్గా అదే టైంకి అటు నుంచి ఒక మేకల గుంపు వెళ్తాం మేకలు కూడా అరవిలోకి వెళుతూ ఉంటాయి గది మేఘానికి దానికి ఆ ఓ పెద్ద మేక తల్లి మేక దానికి ఐదారు మేకలు పిల్లమేకలు ఉంటాయి ఈ తల్లి మేక ఏం చేసిందంటే ఈ సింహపిల్లని చూసి దానికి దయ కలిగి తన మందలో దానికి పాలు ఇచ్చింది ముందు పాలు చచ్చిపోతుంది పాలు ఇచ్చి దాన్ని సాకి సాకి దగ్గరకు చూసి తన మందలో కలుపుతుంది ఈ సింహపిల్ల కూడా ఆ మేకల మందలో పెరుగుతుంది ఇది సింహపిల్ల మే మే అంటో మేకల మందులో జరిగింది కదా ఉపాసనాశతో వీళ్ళు ఉపణోసం దీవుడైపోతుంట ఎందుకంటే వీడు ద్వైతంలో తరిగాడు కదా కాబట్టి ద్వైతంలోనే బ్రతుకుతూ ఆ మేకల మందలో తరిగిన వాడు మేమే అన్నట్టుగా వీడు మేమే అంటూ ఉంటాడు అన్యోసం హితే నశ వేద యథా పశువు అలాగే వీడు మేమే అంటూ ఆ మేక మేకల మందలో ఉండగా మేము జడ్జి ఎందుకంటే తల్లి ఎం తింటోంది గిడ్డి తింటోంది ఇతర మేకలు దీని దీని సిబ్లింగ్ మేకలు ఏం తింటున్నాయి గిడ్డు తింటున్నాయి ఇది కూడా గిడ్డు తింది కొంతకాలానికి దాని బయలాజికల్ సిస్టమ్ కూడా అడాప్ట్ అయ్యి ఆ గిడ్డిని అరిగించుకుని అది పెట్టి అలా పెరుగుతుంది తర్వాత చిత్రం ఏంటంటే ఉన్న చిత్రము దానికి తన ముఖమును తాను చూసుకునే అవకాశం ఎప్పుడూ ఉండదు ఎలా చూసుకుంటుంది ముఖం తన ముఖం తనకు కనపడదు చుట్టూ ఉన్న మేకలను చూసి తను కూడా వాటిలో ఒకటన అనుకోవడమే తప్ప సో దానికి తన ముఖమును తాను చూసుకునే అవకాశం ఉండదు ఓ రోజు ఓ సింహం చూసింది దూరం ఈ పెరిగి పెద్ద అయింది సింహం కానీ తాను సింహమున తెలియదు ఈ మిగతా మేకలన్నిటికీ అది అలవాటు ఉన్నది ఓ సింహం చూసింది చూసి ఒక్కసారి గర్జించింది గర్జించేపటి సింహనాదనం చేసేపటికి ఈ మేకలన్నీ రౌడే పరిగెత్తి వెళ్ళిపోయాయి ఇది హెజిటేట్ చేసుకోవడం వెనకబడిపోయాయి ఈ సింహం వెళ్ళి దాన్ని పడుతుంది అయో పరిగెడుతున్నావు ఎక్కడికి పరిగెడుతున్నావంటే మా మా గ్రూప్ అంతా నువ్వు ఆ గ్రూప్ దానివి కాదు అయో మంచి నేను ఆ గ్రూప్ వాడినే గ్రూప్ కు చెందిన వాడనే కాదు అయ్యో కాకపోవడం ఏంటి నేను మేకలే నువ్వు మేకలు కాదు కాదు చూడు మే మే అనేది అజ్ఞానం చేసి అలా అంటున్నావు అయ్యో అజ్ఞానం చేసే నా రోజులు ధూడు ఇంకా గట్టిగా ఉంటున్నాను అది కూడా అజ్ఞానం మరైతే నేను ఏమిటంటాం అది పట్టుకుని ఎలా ధూలు పట్టుకుని పెట్టేస్తే పారిపోయి వీళ్ళ మేకలో అలా పట్టుకునే పట్టుకోవడం వస్తేనే ఆమ్ర మహాస్మే గట్టిగా పట్టుకోవాలి జారిపోతారు జనాలు మళ్ళీ శవణా నక్షత్రంలోనో లేకపోతే చిత్రా నక్షత్రంలోనో పారిపోతుంది అలా పట్టుకునేవి జూలు పట్టుకునేవి నువ్వు మేకవు కాదు ఆ ఢిల్లీ పర నువ్వు తినాల్సిందే అది కాదు నీకు తినాల్సింది నేను రెడీ చేసి పెట్టాను నీకు నేను మేకని కాకపోవడం ఏంటి కాదు నువ్వు మేకవు కాదు రా నాతో రా ఉన్న చోటకు తీసుకువెళ్ళి చూడలో చూస్తు చూసేప్పటికీ సడన్ గా సింహం కనపడుతుంది నువ్వే అంటుంది నేను కాదు నేను కాదు నువ్వు మళ్ళీ చూడు నేనే నాది అవును నువ్వే సత్వ అదేమిటి నేను నీలా ఉన్నానేమిటి అడ్డా నువ్వు సింహి మరి అజ్ఞానం లేదు అనుకున్నావు అప్పుడు కూడా సింహమే ఇప్పుడు కొత్తగా సింహం అవ ప్రతిబోధాగతి బ్రహ్మయ్య ఈ దేహమునందు ప్రకటమవుతున్నా చైతన్యం మాత్రమే బ్రహ్మ కాదు ఇదం సర్వంచ ఈ సర్వము కూడా ఈ దేహమునందు ప్రకటమయ్యే చైతన్యం అని ఒక అర్థం చెప్పండి ఎష్టిలో సమష్టిలో ఈ సర్వము కూడా అయి ఉండెను కానీ ఎలా ఉండెను అప్రతిబోధా ఆత్మని అధ్యారోపాత్ కాబట్టి అది తెలుసుకుంది ఏమని తెలుసుకుంది అహం సర్వం అని తెలుసుకుంది అంటే తెలియకముందు ఏమనుకుందనమాట నేను సర్వము కాదు అని అనుకుంది ఇప్పుడు అది నేను సింహాన్నం తెలుసుకుంది అంటే తెలుసుకోవడానికి ముందు ఏమిటనమాట మేక అనమాట సింహాన్ని కాదు మేక అన్నట్టుగా కాబట్టి తెలుసు తెలుసుకోవడానికి అప్రతిబోధార్ అంటే తెలియకపో వలన నేను బ్రహ్మను ఎప్పుడూ అనుకోలేదు అబ్రహ్మాష్మి నేను జీవులను నేను పాతిని పుణ్యాత్ముడను నేను బ్రాహ్మణుడను క్షత్రియుడను అని అలాగా అనేక అధ్యయారూపములను మనుషులు చేసుకుంటారు ఈ అధ్యారూపములను చాలా గట్టిగా వచ్చి ఈ తప్పు అని అన్నారు అనుకోండి వాళ్ళు చికాకు పడతారు అధ్యయారూపములు తప్పంటాడు ఏంటండి అని చికాకు పడతారు చదువుకున్నాడు శాస్త్రం కానీ మళ్ళీ అధ్యయారూపాలన్నీ తప్పు దానికి విద్రోహం అది నేను చెప్తున్నది శాస్త్రం నుంచి చెప్తున్నా కదా కాబట్టి లోకంలో ఒక మహా అజ్ఞానం యొక్క ప్రవాహం వల్ల పోతూ ఉంటుంది సో అంటే వీళ్ళ యొక్క అధ్యారూపంలో ఎంత గట్టిగా ఉంటాయంటే అహం అహం బ్రాహ్మణ క్షత్రియ మతానికి సంబంధించినవి క్యాస్ట్ క్రీట్ రేస్ట్ రెలి జీఎన్ ఈ జీఎన్ సంబంధించిన అధ్యయారూపాలు ఎంత గట్టిగా ఉంటాయంటే ఓ వైపు నుంచి చెప్పింది చెప్తూ ఉన్నా ఎప్పటికప్పుడు మళ్ళీ దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాడు మేకలాక నేను మేకనన్నట్టు ఆ సింహం నేను మేకను అన్నట్టుగా వీళ్ళు ఏం చేస్తాడు మళ్ళీ వేదాంత క్లాస్ అయిపోయిన వెంటనే కమ్మ సమాజం ప్రసరింట్గా వెళ్ళిపోతాడు ఇంటి ఇంకా వేదాంతమేండి లేకపోతే రెడ్డి అసోసియేషన్ కి సెక్రటరీగా పోతాడు ఇంకేమిటి వేదాంతం నన్నోసారి బ్రాహ్మణ సమాజానికి ఒక ప్రసిద్ధంటే నా వల్ల కాదన్నాను అడ్వైజర్ గా ఉండనున్నారు అంటే నేనున్నాను తప్పేం లేదంటే ఉండొచ్చు అందరూ ఒక మత కుల సంస్థలు పెట్టుకుని నడిపించుకుంటున్నారు నేను బ్రాహ్మణులు మాత్రం ఎందుకు నిలబడిపోవాలి ఇల్లు నడిపించుకోవచ్చు ఈ మధ్యలో పెట్టి నడిపిస్తున్నారు కదా దానివల్ల వాళ్ళకి ఇవ్వకుండా ప్రయోజనాలు కూడా సృష్టిస్తున్నారు ఉదాహరణకి అమరావతిలో బ్రాహ్మణ గృహం కట్టబోతున్నారు వాళ్ళు కనుక సమాజం పెట్టుకోకపోతే కట్టి ఉంది సో ఆ విధంగా కాబట్టి మీరు చేసుకోండి కానీ నన్ను మాత్రం మీరు అపేక్షించకండి మై వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం మై ప్రాబ్లమే మై మై స్టడీ నేను వేదాంతం చదువుకుంటున్నా వేదాంతం చదివేపుడు ఇది కాన్ఫిడెక్షన్ కింద ఉంటుంది ఎందుకంటే నేను పాఠంలో చెప్తూ ఉంటా బ్రాహ్మణాలది అధ్యాప నేను పుస్తకం తెలిస్తే నాకు అది నేను చెప్తా ఉంటా దీనికి క్లాష్ వస్తుందని నేను చెప్తాను ఇప్పుడు ఇప్పుడు ఈ పుస్తకం మాట కాదు ఈ పాతి సంవత్సరాలు చెప్తామాట అందులో వాడు నమ్మినట్టి ఇంకోహుకున్నాను సో ది పాయింట్ ఈజ్ మళ్ళీ అలా వెనక్కి నేను మేకని నేను మేకని అంటూ అలా వెళ్ళిపోతా అంటే అది ఎలా కుదురుతుంది కాబట్టి తెలియక ముందు వీడేమనుకున్నాడు నేను బ్రహ్మను తాను బ్రహ్మ కంటే భిన్నమైనదా అనను వాడను అవుతున్నాను అబ్రహ్మష్మి అంటే బ్రహ్మ భిన్నమిత్యర్థ నైన్కి భిన్నము అబ్రాహ్మణ మానయా అంటే బ్రాహ్మణుడు కాని వాడిని ఇంకోహే ఆ రకంగానే అబ్రహ్మ అంటే బ్రహ్మ భిన్నమైన జీవుడను అశ్వి అడుగుతున్నాను అసర్వంక నేనైతే సర్వము కాదు నేను అల్పుడను అని వీడు మనం ఎందుకు అధ్యారోపణం చేసుకునేవాడు పైగా ఇంకా ఏమంటాడు కర్త అహం క్రియావాన్ ఫలానా భోక్తీ సంసారి ఇది చోటి నేను కర్తను అనుకుంటాడు అహం కర్త నేను కర్తనో ఎప్పుడైతే అనుకున్నాడో అప్పుడు వాడు సత్యానికి దూరం అవుతాడు అంతేకాకుండా నేను కర్తనని ఎప్పుడైతే అనుకుంటాడో వాడి మనస్థితి విశ్రాంతి అనేది ఉండదు అది దాన్ని లా మనస్సు అల్ల కల్లోలంగా తర్వాత అలజడితో నిండి ఉంటుంది ఎందుకంటే కర్త ఆ టెన్షన్ లో ఉండిపోతాడు ఇంకా చేయాల్సినవి చాలా ఉంటాయి సగం సగం చేసినవి కొనుగోతాయి ఇప్పుడే మొదలుపెట్టి ముందుకు తీసుకెళ్లాల్సిన ఇంకో గుణం ఉంటాయి వీటన్నీ అలాగా ఆ తుమ్మిదలు పొక్తని కదిపితే తేని పొక్తని కదిపితే ఆ తుమ్మిదలు అలాగ మీద పడ్డట్టుగా ఈ కర్మలన్నీ కూడా మీరు చూస్తూ అలా దుర్భూలతో వీటి విశ్రాంతి లేకుండా చేస్తాయి మనస్సుకి వీళ్ళు అన్నది వేరే లాంటి అది వేరే సంగతి మనస్సుకి విశ్రాంతి అనేది తర్వాత ముఖ్యంగా పెద్ద వయస్సులో అహం కర్త అని అనుకుంటే వాడు తీవ్రమైనటువంటి సంతాపానికి ఎందుకంటే మీకు ఇప్పుడు ఏం చేయలేదు కాళ్ళు చేతులు పనికిరావు అవి ఎదురు పని రావు అవి రిమోట్ వర్క్ వెల్ ఒకప్పుడు పని చేసినంత బలంగా పని చేయవు కాబట్టి వీళ్ళు అలాగే ఉంటుంది మనస్సులో కర్తగా ఉండాలి కాళ్ళు చేతులు ఉండాలి కాళ్ళు చేతులు లేకపోతే వాడు ఎటువంటి ఆ కర్తృత్వము బ్రోకెన్ కర్తృత్వం కదా ఆ సమస్య వస్తుంది కాబట్టి అహంక్రాన్ని దోగ్యమ ఈ మేక మేక ఈ మేక ఈ క్రియలు చేస్తూ ఉన్నాను నేను ఎన్నో క్రియలు ముందు చేశాను ప్రస్తుతం ఈ క్రియలను చేస్తున్నాను ఫలానానికి భోక్త ఈ ఫలములన్నిటినీ నేనే అనుభవిస్తాను ఇప్పుడు అనుభవిస్తూనే ఉన్నాను అంతేతం నేను సుఖిని దుఃఖిని నేను సంసారిని సుఖి దుఃఖి అన్న దానికే వ్యాఖ్యానం సంసారీ ఎవడైతే సుఖీ దుఃఖి అని అనుకుంటాడో వాడితే సంసారి అని సంసారి అంటే చాలా మంది కొద్ది స్వామిజీ అనేవాడు నేను సంసారి నుండి అంటే వీళ్ళ అభిప్రాయం ఏమిటంటే సంసారం అంటే భార్య పిల్లలు సంసారం అనే ఓ రకంగా అలాంటి పరంపర ఇండైరెక్ట్ గా అయితే అవర్చున్నట్ట కానీ సంసారి అన్నదానికి నిర్వచనం సుఖీ దుఃఖిను నేను ఇప్పుడు సుఖిని ఇప్పుడు సంసారి అంటాడు అలాగే తనని తాను మేకలా భావించుకుంటూ ఇది అధ్యారోపయతి అని తనపై ఇటువంటి అధ్యారోపములన్నింటినీ తెలుసుకుంటుంటాడు అసలు యథార్థం ఏంటి పరమార్థత్రహ్మయత్నం సర్వ్య వీడు పరమార్థంగా అది మేకనా పుడినా పరమార్థంగా పులి అయితే సింహం అలాగే కూడా పరమార్థంగా బ్రహ్మయ్యే అయి అంతేకాదు సద్యలక్షణం సద్య లక్షణం అంటే ఆ కర్తలు క్రియారహితమైన భోక్త కాని సుఖదు అతీతమైన సంసార సంబంధము లేని సింహము దిగితేనే మేమే అనే మేక కాదు అలాగే వీడు కూడా కర్త భోక్తీ సంసారి కాని బ్రహ్మయ్య ఉన్నారు సో కానీ వీడికి ఆ సంగతి వీడికి తెలుగు తర్వాత వీడు సర్వము అయి ఉన్నాడు సర్వంకా అంతకుముందు అనుకున్నాడు పరిచ్ఛిన్నుడు కానీ వీడు వాట్ ఎవ్రీథింగ్ ఈజ్ దట్ హీ ఈజ్ ఏ సర్వము ఏ సద్రూపముగా ఏ పరమాత్మ ఏ ఆ సర్వము వీడే ఆ పరమాత్మ వీడే అయి ఉన్నాడు కానీ అది వాడికి తెలియదు అంటే మరి ఎవడైనా చెప్తే తెలుస్తుంది తెలియదు ఎవరు చెప్పలేదు అది అది వాడికి తెలియదు కొన్ని విషయాలు చెప్తే కానీ తెలియదు చెప్తేనే తెలుస్తాయి ఇప్పుడు పిల్లాడు ఉంటాడు దాస్తియో లేకపోతే ఎవడో పెద్దమ్మో ఎవరో పెంచుతారు అనే తల్లి అసలు తల్లి వాడికి ఎవడు వాడికి తెలియదు ఎవడో చెప్తారు ఈవి రాదురాని తల్లి ఈ తెడు తల్లి అసలు తల్లి ఆవిడ ఎవడో చెప్తారు ఆ చెప్తేనే తెలుస్తుంది అది తెలుస్తుంది అలాగే శరికి అన్నారు ఎవడో చెప్పాలి వీడు వినాలి అలాగే తెలుస్తుంది పుస్తకాల్లో దోచ తెలుస్తుందా తెలుసు కథలు దోటి తెలుసు సినిమాల్లో ఇలాంటివి ఉంటాయి అసలు తల్లి వీడికి ఎప్పుడో గారి ఈవిడే అసలు తల్లి చెప్తారు అప్పుడు తెలుసు అలాగే ఇక్కడ కూడా ప్రతి ప్రజంటే బ్రహ్మ ఆ బ్రహ్మ విషయమై కథంచిత ఆజాత్య అది తదు ఆత్మానమేవా వేస్తు కదా అది మంత్రంలో సత్తనం తంటే ఆ తన ఎందు అధ్యాపములు చేసి కూర్చున్నటువంటి ఈ చైతన్యం అజ్ఞానంతో కత్తివేది తన స్వరూపము తెలియకుండా మరియు ఉన్న చైతన్యం దాన్ని ఆ జీవులన్న జీవుడికి అనుకోకుండగా ఒక సజ్జనుడు ఆచార్యుడు దొరికేది ఎలా దొరికాడంటే ఏమో ఎలా దొరికేదో కథని చూడు వాడి పుణ్యం బాగుంది అంతేకాదు ఒక ఆచార్యుడు దొరికేది ఈ ఆచార్యుడు ఎలాంటి వాడు అంటే వీడు బాగుపడితే నాకేమి బాగుపడకపోతే నాకేమి అనుకునే ఆచార్యులు ఉపయోగం వీడికి బాగుపడాలని ఉండదు ఇప్పుడు కథలో ఆ స్నేహము ఈ సింహ పిల్లల్ని పట్టుకుని జూలు పట్టుకుని పారిపోకుండా ఆపి అవసరమైతే రెండు ముట్టికాయలు వేసి నువ్వు సింహానం అని చెప్తుంది మీరు గమనించడం లేదు డైతే దొరకదు అది అది పారిపోయి మందలో కలిసిపోయి మళ్ళీ గడ్డి వేస్తాం కాబట్టి దాన్ని పట్టుకుని ముట్టికాయ వేసి చెప్పాలి చెప్పాలంటే దాన్ని బతిమలా చెప్పడానికి ఎవరికి పచ్చిందండి ఎవరికి వచ్చింది నువ్వు మూర్ఖంగా ఉండదు రా అంధవిశ్వాసాల బంధంలో బతకకు ఈ రాగద్వేషాలు పట్టుకోకు సుఖంగా విశ్రాంతిగా ఉండి శాంతంగా ఉండు ధ్యానం చెయ్యి భగవద్గీత తోడు అని ఎవరు బతిమీలు అంటారు గదమూ బతిమీలా చెప్తారా ఎవరైనా చెప్పదు కానీ ఎవడో హోళు ఉంటాడు వాడికి కొంచెం ప్రేమ లక్షణం ఉండడం చేత వాడు చెప్తాడు ఆ గుడి మీరు తోటి చెప్తాడు వాడు మేలు కొలుపుతాడు ఎవరు మేలు కొలుపుతాడు సంసారి కాదు మామూలుగా క్లాస్కి వచ్చి వాళ్ళందరూ ఫ్యామిలీ పీపుల్ వస్తారు క్లాస్ క్లాస్ లో మనం ఏం పాఠం చెప్తాం నువ్వు ఫ్యామిలీ పీర్స్ అనేది కావు అదేమిటండి మా ఫ్యామిలీని ఏదో ఉద్దరిస్తారేమో అని వచ్చేవాళ్ళతో గురువు ఫ్యామిలీ ఉద్ధరించిన ఇది కాదు ఉద్ధరిస్తున్నాయి కానీ నువ్వు అనుకున్నట్లుగా మాత్రం కాదు స్వామీజీ మీరేమన్నా జాతకాలు చూస్తారా వాడు ఏమనుకుంటాడు జాతకాలు చూడటం ద్వారా ఉద్దరింపబడతా ఉంటుంది జాతకాలు చూస్తే ఉద్ధరింపబడుతున్నారా జాతకాల ద్వారా ఉద్ధరింపబడిన ఆయన్ని తీసుకున్నాను పుస్తకాన్ని నేను అవి వాంట నేను ఉద్ధరింపబడినాను అన్నవాళ్ళని ఒకళ్ళు చూపిస్తాను అలాగే మీకు ఏం కనబడదు తర్వాత ఈ జాతకాలు చెప్పే వాళ్ళని గురించి అనుభూతి స్వరూపాచారి ఓ మాట అన్నాడు జాతకాలు చెప్పేవాళ్ళు ఎలా ఉన్నారు ఒక దుఃఖాలను అనుభవిస్తూ ఉన్నారా లేదా చెప్పే బాధ్య ఏమైనా అక్కడ మీ దానికే దానికి సరిపడేది కదా తర్వాత ఇంకో మాట అన్నాడు ఆయన జాతకాలు చెప్పిన వాడు ధనములందు ప్రీతి కలిగి ఉన్నారా లేదా అంటే అర్థం ఇప్పుడు గ్రహమే నీ జీవితాన్ని బాగు చేసుకుంది అన్నప్పుడు నీకు ధనం మీద ప్రీతి ఎందుకు గ్రహం నీకు ధనాన్ని ఇస్తుంది కదా నీ నీ కష్టమర్ ఎందుకు ఇవ్వడం ఈ కష్టమర్ అసలే వాడు వేడుపుఖం పెట్టుకుని వచ్చాడు వాడికి ఇచ్చినట్టు నువ్వు వంద రూపాయలు రెండు వందల రూపాయలు వసూలు చేయడం మీకు నీకు గ్రహాలు ఇస్తాయి కదా గ్రహాల గురించి నీకు అన్ని తెలుసు కదా ఇప్పుడు మహర్షి మహేష్ నేను పుస్తకాలని చెప్తున్నా ఒక వ్యక్తి గురించి ఆయన నాటైతే నేను ఇండక్స్ మహర్షి మహేష్ మీ దగ్గర బీటిల్స్ అని నలుగురు పెద్ద పెద్ద సింగర్స్ శిష్యులుగా ఉండేవారున్నారా బీటిల్స్ అని వాళ్ళు పాటలు పాడేవారు నలుగురు వాళ్ళు వాళ్ళ బ్యాండ్ ఒకటి ఉంది వాళ్ళు ఫేమస్ వాళ్ళు పాప్ మ్యూజిక్ మైకేల్ జాక్సన్ వచ్చాక వాళ్ళ పేరు కొంచెం వెనకబడింది వాళ్ళు ఈ కచేరీలు అవి చేసేవాళ్ళు కచేరీలు అంటే మన సంగీత కచేరీలాగా ఉండదు దాని పద్ధతి వేరే ఉంటుంది మొత్తానికి కృష్ణన్ గారికి వాళ్ళు గంతులు వేస్తూ పాఠాది పాడతారు ఆర్కెస్ట్రా అది ఒక లక్షలు కోట్లు సంపాదిస్తారు వాళ్ళకి వాళ్ళంత ఫాలోయింగ్ ఇంటర్నేషనల్ గా ఉంటుంది వాళ్ళ నలుగురు వాళ్ళు నలుగురు కూడా హృషింగ్ వచ్చి మహర్షి అంటే వాళ్ళ మనస్సుకి శాంతి దొరక్కపోతే డబ్బు అయితే వస్తుంది మనస్సుకు శాంతి ఉండదు మీరు గమనించేదో వాళ్ళు ఏం చేశారంటే మహర్షి మహేశ్వరి దగ్గరికి వచ్చారు వచ్చి ఆయన దగ్గర ఆయన మంత్రం ఎలా ఇచ్చేవారు ఆ మంత్రం చెప్పేస్తే కొంత అను సృష్టిలో వాళ్ళలో ఇద్దరు వెళ్ళిపోయారు ఇంకో ఇద్దరు ఉన్నారు ఈయన హాలెండ్ ని శుష్టిస్తారు మహర్షి మహేశ్వరికి ఇండియా అభివృద్ధి వచ్చేసి కొంచెం లీగల్ రీజన్స్ కు లేనిపో లో సెటప్ పెట్టుకుని అక్కడ ఉండిపోయే కదా లాస్ట్ దాకా ఆయన హాలెండ్ లోనే ఉన్నారు వీళ్ళు హాలెండ్ వెళ్తూ ఉండే ఆంస్టర్డామ్ వెళ్తూ ఉండదు వీళ్ళకి కూడా ఆయనతోనే విభేదం వచ్చింది వీడు ఈ డీటెయిల్స్ వాడు ఏమంటాడంటే మహేష్తో వెళ్తాడు చూడండి యు ఆర్ ది స్పిరిచువల్ మాస్టర్ సో ఐఎమ్ లీవింగ్ యూ ఐఎమ్ గెటింగ్ నవ్ అండ్ షుడే ఎక్స్ప్లెయిన్ ద రీజన్స్ టు ఐ డోంట్ థింక్ సో because you are a spiritual master you should be knowing everything and therefore i am not trying to explain you you should be knowing it and i na mo devdran aashirvad dustu na why do you look like that you are supposed to be a spiritual master and you should know what is going on in my mind and i you are a great yogi you should know i so have a good day and so well i na stannai boya got to do సో అనుభూతి స్వరూపాడు వీరికి అన్ని గ్రహాల యొక్క అన్ని తెలుసు కదా వీడు అలా ఎందుకు అలా ఎందుకున్నాడు నోన్ ఎవరి కలెక్టింగ్ మనీ వైజ్ అన్ హ్యాపీ వైజ్లమ్స్ అని అంటారు కాబట్టి నువ్వు సంసారి కావు నిన్న ఏ గ్రహాలు ఏమి చేయలేవు ఏ నక్షత్రాలు ఏమి చేయలేవు అలాగే మాకు దుఃఖం ఉన్నది దుఃఖాన్ని నువ్వే నిర్మాణం చేసుకున్నావు అలా అయితే మేమే నిర్మాణం చేసుకుంటే వాళ్ళు మేము చేసుకోవడం మానే ఇచ్చింది కదా మా దుఃఖాన్ని మేమే ఎందుకు నిర్మాణం చేసుకోవడం నేను అనుకున్నాను యు స్టాప్ సఫరింగ్ ఫర్ దర్సన్ స్టాపింగ్ నా యున్ కాదండి ఏదో ఉంగరం పెట్టుకుంటే ఉంగరం పెట్టుకుంటే ఒక కాదు ఎందుకు పోతాయి ఇచ్చేమన్నా జేబులో ఉన్న ఒక డబ్బులు పోతాయి ఒక అంతకని ఇంటికి పోయిందేమీ ఉండదు కాబట్టి ఉంగరం అన్నీ పక్కన బాధేసి నీకు దుఃఖాన్ని కలిగి కలిగించినటువంటి పరిస్థితిని అంచనా వేసుకుని దాన్ని నువ్వు సెటరైట్ చేసేస్తే పోతుంది కాబట్టి ఇప్పుడు జ్వరం వచ్చిందండి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తో జ్వరం వచ్చింది ఉందరం పెట్టుకుంటే జ్వరం పోతుందా మరి ఏం ఏం చేస్తే జ్వరం పోతుంది యాంటీబయాటిక్ వేసుకుంటే జ్వరం పోతుంది ఎందుకంటే ఒక లాజిక్ ఉండాలి కదా కాబట్టి నువ్వు దుఃఖాన్ని నీకు నిర్మాణం చేసుకున్నావు నువ్వు మానేయవచ్చు నువ్వు నిర్మాణం చేసుకోవడం మానేయవచ్చు ఇప్పుడు రోడ్డుకి వెళ్ళారు వాళ్ళు మిమ్మల్ని తిట్టారు కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటాను వెళ్ళడం మానేస్తే ఏమవుతుంది వాళ్ళు తిట్టడం మనం దుఃఖపడ్డం ఈ సమస్య పరిష్కారం అవుతుంది మీరు ఇంటికి వచ్చేసి వాళ్ళ దూరం నుంచి ఆశీర్వచనం చేసేసి ఆశీర్వచనం చేయాలి అయితే మనస్సులో పట్టుకుని నుంచి ఆశీర్వచనం చేసి వాళ్ళ హృదయంలో కూడా అదే పరమాత్మ సాయంత్రం ఉన్నాడు వాళ్ళు గ్రహించి తెలుసుకుని మీరు దూరంగా ఉన్నారనుకోండి మీ దుఃఖం ఏమైంది పోయి ఉంగరం పెట్టుకుంటే పోతుందండి దుఃఖం కాబట్టి సంసారి కాదు అది నేను చెప్తున్నాడు నాసి సంసారి నీవు సంసారిది కాదు అని ఎవడో అధ్యాత్మీ వాడికి చెప్పాడు చెప్తే వాడికి తెలిసింది అది అర్థమగా తెలియదు అని వాడికి తెలిసి ఆత్మానమే వాడు తెలుసుకున్నాడు ఏం తెలుసుకున్నాడు ఏదైనా కొత్తదేవడా తెలుసుకున్నాడా లేదు తననే తెలుసుకున్నాడు తన స్వరూపాన్నే తెలుసుకున్నాడు ఎలా తెలుసుకున్నాడు స్వాభావిక ఆ పులి అలాంటి పులి సింహం పిల్ల ఆ సింహము తనను తెలుసుకున్నాడు అంతే అంతే తప్ప తన యథార్థ స్వరూపమేదో దాన్ని తెలుసుకున్నాడు ఇంటి పైన నేను మేకని గిడ్డి వెళ్తాను మేమే అంటాను అని ఇంక తన స్వరూపాన్నే తాను తెలుసుకున్నాను అంటే ఏం చేసింది తెలుసుకుందంటే ఏమిటి అవిద్యాధ్యారోపిత విశేషమద్యుగం శబ్ద ఆత్మానమే తనను మాత్రమే తెలుసుకున్నాను ఇప్పుడు సింహం తనను మాత్రమే తెలుసుకున్నాను అంటే ఆ మేక పెద్ద మేక తన తల్లి కాదు తన ఆహారము గడ్డి కాదు మేమే తన యొక్క కాదు ఈ మూడు అజ్ఞానము చేత మూడు విశేషములను తనపై వేసుకుందని ఆ మిగిలిన మేకను తన సిబ్లింగ్స్ అని అనుకునేది అవేమి తనకు సిబ్లింగ్స్ కావు అంటే తెలుసు ఈ కథ చాలా మంచి కథ వీళ్ళు చెల్లెళ్ళు వీళ్ళ అప్పలు వీళ్ళ అన్నలు వీళ్ళ తమ్ముళ్ళు ఇవేమి కాదు ఇది తల్లి ఇది తండ్రి ఇదేమి కాదు నేను తెలీదు గడ్డి కాదు నేను తొలకాల్సిన పనుకు మేమే కాదు అంటే తెలుసుకో అదనంగా ఏం తెలుసుకోకర్లేదు ఎందుకంటే తెలుసుకున్నది తనను గురించే కాబట్టి ఇంక అదనంగా తెలుసుకోకర్లేదు ఈ అజ్ఞానము చేత కల్పించిన విశేషములను తొలగించుకుంటే చాలు తొలగించుకోవడం అంటే పని కట్టుకుని భ్రష్ పెట్టి తొలగించ అది నా ఎందు ఆ సింహం అంది ఆ కథలో ఇది సరిగ్గా ఈ కథ బేసిస్ మీద వాల్ట్ డిస్నీ లయన్ కింగ్ అనే సినిమాని తీస్తున్నాడు వాల్ట్ డిస్నీ ఈజ్ ఎ ఫిలాసఫర్ నీకు తెలుసు తెలియదు వాల్టు డిస్నీ ఈజ్ ఎ ఫిలాసఫర్ అతను అద్వైత వేదాంతం చదువుకున్నాడు అతను అతను చదువుకుని దాంట్లో పంచతంత్ర గాథలోవి కూడా జరిగాడు సాహిత్యాన్ని ఇంగ్లీష్ లో చదువుకున్నాడు ఈజ్ ఫిలాసఫర్ ఇది సినిమా ఇచ్చిన మ్యాన్ కాదు ఈ హాలీవుడ్ హాలీవుడ్ వాడే తన సినిమా వాడు కాదు తర్వాత హాలీవుడ్ లో పెట్టాడు పెద్ద ఏదో ఏదో పెట్టాడు మళ్ళీ ఆర్ల్యాండ్ పెట్టాడు డిస్నీ డిస్నీ అని వాళ్ళ డిస్నీ అతని పేరు అతను పెద్ద విద్వాంసుడు మంచి అతను ఈ సింహం కథని అతన్ని ఇన్స్పైర్ చేశాడు అప్పుడు లయన్ సింగ్ అనే ఒక సినిమా చేశాడు కూడా సినిమా ఆ లయన్స్ ఏంటంటే ఈ సినిమా యాక్టర్లు ఎవళ్ళు ఉండదు ఇంకా పరిచతంత్ర కథలాగా మీకు బొమ్మలు ఇవే ఉంటాయి ఈ సినిమా సినిమా యాక్టర్లు వీళ్ళు వాళ్ళు ఉండదు డాన్స్ లో ఉండవుండవు కథలో దాంట్లో ఏమవుతుందంటే ఈ లయన్ సింహము పెద్ద పెద్ద సింహం ఉంటుంది అది ఒక యాక్సిడెంట్ ప్రాణం పోతుంది దానికి కొడుకు ఈ సింహం తర్వాత సామ్రాజ్యానికి రాజు మృగరాజు కదా మరి అయితే ఇది పారిపోతుంది భయంతో ఒక భయాన్ని పెడతారు సార్ ఒక ఒక అజ్ఞాని దానికి ఒక భయాన్ని పెడతారు ఆ భయం తోటి జీవిత కూడా పెడతారు భయము గీషం అదాంతో బారిపోతుంది జీవితం కాకుండా చూడని వాళ్ళు ఉంటే చెప్తున్నాం అది పారిపోతుంది పారిపోయి పెరుగుతుంది ఎక్కడో ఇంకో చోట పెరుగుతుంది ఎక్కడ పెరుగుతుందంటే ఒక పల్లి అలాగే ఒక కోతి ఇలాంటి ఇంకొక మూడు నాలుగు జంతువులు ఉంటాయి వాళ్లతో కలిసి పెరుగు అలా పెరుగు పెరిగి ఆ జడ్జి దీంతో అలాగే బతికొస్తాం అప్పుడు ఒక వివేకీ అయిన కోతు ఒక కోటి అది మంచి నిద్వాంసం ఆ కోతు ఏం చేస్తుందంటే దీన్ని కొన్ని పరీక్షలు చేసా నువ్వు అక్కడి నుంచి వచ్చిన సింహానివి నువ్వే అని నువ్వు నువ్వు ఈ వేళతో కలిసి ఉండదా కాదు నువ్వు సింహాని చెప్పి చెప్పి ఆ దానికి ఉన్న భయాన్ని పోగొట్టు తర్వాత దానికి గిల్ట్ ఉంటుంది నేను పాపం చేశాను పాపం నువ్వు పాపిది కాదు నువ్వే పాపము ఎదుర్కొని ఆ పాప భావన కలవరిస్తుంది అప్పుడు దాన్ని తీసుకున్నావు అప్పుడు అది మళ్ళీ రాజు అవుతుంది అది మొత్తం కథ ఇది వేదాంతంగా సథలా లేదు ఇది సినిమా చూస్తే కూడా వేదాంత సినిమా చూసినట్లే ఉంటుంది వాల్ టుస్ వెరీ వండర్ఫుల్ పర్సన్ సో ఇది ఇక్కడ ఇక్కడ తెలుసుకోవడం అంటే కొత్తగా తెలుసుకున్నది ఏమీ లేదు అవిద్యాధ్యారోపిత విశేష వర్జితం ఆత్మానం అదే అని ఏవశానికి అర్థం ఏంటంటే ఆ విశేషములు ఏమి అజ్ఞానము చేత విశేషము అంటే ఆ సూపరింపొజిషన్స్ అంటారే వాటినేమీ లేని తన స్వరూపమును తెలుసుకున్నాను మళ్ళీ కోరుపక్షం బ్రూహి కోసం ఆత్మా స్వాభావిక యమాత్మానం జిగవద్ బ్రహ్మ ఇప్పుడు తెలుసుకున్నది ఎవరు బ్రహ్మ బ్రహ్మవాయువగ్రాసి తర్ ఆత్మానమే బ్రహ్మ ఆత్మను తెలుసుకునే అని కదా వాక్యం ఉంట ఆత్మను మాత్రమే తెలుసుకుంటాం మంచిది ఇప్పుడు అది యథార్థమైన ఆత్మను అంటాం అంటే అసలు శిష్టలైన ఆత్మ సింహము తన కల్పిత ఆత్మ అంటే మేక ఆత్మ కల్పిత ఆత్మ దానిని త్రసుకొచ్చి అసలైన సింహ ఆత్మను తెలుసుకుందని కదా మరి కథలోను అలాగే ఈ బ్రహ్మ ఆత్మను తెలుసుకున్నాను అసలైన ఆత్మను తెలుసుకున్నాను అని మీరు సెలవు ఇచ్చారు ఆ అసలైన ఆత్మ యొక్క చెప్పండి అని ప్రశ్న ఓకే బ్రూహి అంటే చెప్పుడు కోసం ఆత్మ స్వాభావిత ఈ యథార్థమై స్వాభావిక అంటే స్వరూపభూతమైన అనగా యథార్థమైన లేకపోతే పరమార్థమైన ఈ ఆత్మ ఏమిటో చెప్పండి ఏ ఆత్మనైతే ఎం ఆత్మానం బ్రహ్మమిది కవత్ బ్రహ్మ తెలుసుకుందని మీరు మనవి చేశారే ఆత్మ అంటే బ్రహ్మ యొక్క ఆత్మది కదా బ్రహ్మ తెలుసుకున్న ఆత్మ అది అసలైన ఆత్మ అంటే ఆ బ్రహ్మ ఇంకో ఆత్మనే బ్రహ్మపడి ఇంకో ఆత్మ అనుకుంది ఇప్పుడు అసలైన ఆత్మని తెలిసేసుకుంది మంచిది సంతోషం సింహంలో అయితే తెలుసు తెలుసుకోవాలి అసలైన ఆత్మ ఏమిటి సింహ ఆత్మ అలాగే ఈ బ్రహ్మ తెలుసుకున్న ఆత్మ ఏమిటో చెప్పండి అని అయితే ఆయన సంబంధించి ఇక్కడి నుంచి కొంత ప్రౌఢవాదము అంటారు దానికి డైరెక్ట్ రిప్లై ఇవ్వరు డైరెక్ట్ రిప్లై ఏంటంటే బ్రహ్మాత్మయే పూర్ణ ఆత్మ డైరెక్ట్ రిప్లై దాని కొంత చర్చ చర్చ యొక్క అభిప్రాయం ఏంటంటే నువ్వు నీ గురించి నువ్వు నన్ను అడుగుతావు నీ గురించి నువ్వు నాకు చెప్పాల్సింది పోయి నీ గురించి నువ్వు నన్ను అడుగుతున్నావు ఇప్పుడు నేను అంటాను నువ్వు తండ్రివి కాదు తండ్రివి కాదు అన్నము కాదు తమ్ముడు కాదు నువ్వు ఈ వర్ణము కాదు పొలము కాదు ఏది కాదు నిన్ను నువ్వు తెలుసుకో అని నేను అడుగుతా అని నేను అంటా మీరు మీరు చెప్పాలి నాకు నేను ఎలా చెప్పగలుగుతాను కాబట్టి కాదండి నాకు పెళ్ళయింది ఇద్దరు పిల్లలున్నారు నువ్వు తండ్రివి కాదు భర్తవి కాదు అయితే మరి నేనేమిటి నువ్వే చెప్పేవి కావు చెప్పకపోయినా పర్వాలేదు తెలుసుకుంటే సరిపోతుంది కాబట్టి ఆ బ్రహ్మ తెలుసుకున్నది అది ఎవరు చెప్పు అంటే అది అలాంటి ప్రశ్నకి రైతులు చాలా తెలుగుచేట్లతో వేసే ప్రశ్నకి దానికి కొంచెం దొంగ తిరుగులు సమాధానమే చెప్పాల్సి అయినా బహుశా దానికి సరైన సమాధానం కూడా చెప్పే పరిస్థితి ఉంటుంది చూద్దాం ఎలా డెవలప్ అవుతున్నావు దాని మీద సలా సమాధానం చెప్తున్నారు ఆత్మానం నేను నీకు నీ స్వరూపం చెప్పాలా నీ స్వరూపాన్ని నువ్వు మర్చిపోయేవా ఏమి నీకు గుర్తులేదు నువ్వెవరో నీకు గుర్తులేదు నేను నీకు చెప్తాను అని అడుగుతున్నా అని అడ్డగోలుగా ప్రశ్నకి సమాధానంగా ప్రశ్న దర్శితో హి అసౌ ప్రవిశ్య ప్రాణితి అపాని జాని ఉదాని సమాని ధాతు వన్ ల ప్రథమ పురుషా ఎవతిన్న ప్రాణితి ప్రాణతహ ప్రాణంతిని అలాంటివే సో నీ నువ్వెవరో తెలియదా నువ్వెవడో నీకే తెలుసు నీకు గుర్తులేదా అయిన పోర్తు చేస్తాను ఎవడైతే ఈ లోపల ప్రవేశించి గాలిని విడిచిపెడుతున్నాడో గాలిని పీలుస్తున్నాడో రక్తప్రసారాన్ని చేస్తున్నాడో బలవత్ కర్మలను బరువుల నెత్తుట మొదలైన పనులను చేసుకున్నాడో యానికి ఎవడైతే ఆవలింతలు తుమ్ములు మొదలైన ఉదాహరణ కర్మలు చేసుకున్నాడో వాడే నువ్వు నేను ఏమనుకుంటాడు నాకు భార్య ఇద్దరు పిల్లలు వాళ్ళకి కలిసి నేను మీకు భర్తను వాడు నాకు బావను అలా చూడండి ఎంత స్వరూపం నుంచి మనిషి ఎంత దూరం పోయడం మీద ఆలోచిస్తారు ఎవడైనా ఇలా అనుకుంటున్నాడు ఏ రోజు ఇలా అనుకున్నాడో ఆ రోజే వాడు సంసార బంధానికి తెలుస్తుంది నేను ఈ కట్టు వెనక కన్నునై చూసుకున్నాను పివులు వెనక చెవునై వెళ్తున్నాను మనస్సు వెనక మనస్సు సంకల్పిస్తున్నాను ఇదిగో ఈ గాలి తీల్చే ఈ గాలి నిచ్చిపెట్టే ఈ రక్త ప్రసారం చేసే ఆ జీవశక్తి స్వరూపుడు నేను అని అనుకుంటే వాడు వెంటనే కృత అదిగా నీ స్వరూపం నీకే మర్చిపోయేప్పుడే అన్నది అలా దగ్గర నుంచి ఆత్మనే తెలుసుకుంటే ఆత్మ ఇటువంటి ఆత్మ పూర్వపక్షం నన్ను అసౌ గౌ అసౌ అశ్వం అసౌ వ్యపదిశ్యతే ఆత్మానం ప్రత్యక్షం దర్శ చేసి ఇప్పుడు నిన్ను అప్పుడు మళ్ళీ పూర్వపక్ష అంటున్నాడు నీ దగ్గరకు వచ్చి సో ఆవు గౌహు కదా ఆవు ఏది అంటే ఇదిగో ఆవు అని చూపిస్తావు అలాగే గుర్రము ఏది అంటే ఇదిగో గుర్రము అని అవునా కాని నేను ఆత్మ ఏది అని అడిగితే మాత్రం అలా చెప్పట్లేదు నువ్వేమో గౌత చెన్నావు ఇదిగో ఇదిగా ఆత్మ అని ప్రత్యక్షంగా చూపించు అసౌ గౌ అసౌ అశ్పహ అన్నట్టుగానే అసౌ ఆత్మ అని చూపించు నాకు అంతేగాని ఎవడైతే ప్రవేశించి శాలిని వృద్ధి పెడుతున్నాడు శాలిని తీరుస్తున్నాడో అలా చూపిస్తాడు నాకు నాకు ఇగో ఇది గుర్రము ఇది ఆవు అన్నట్టుగా ఇది ఆత్మ అని అంటే ఒకటి అంటాడు నేను చూపిస్తాను వెయ్యి రూపాయలకి చూపిస్తాను కాలిఫోర్నియాలో వంద డాలర్లు ఇస్తే వాడు చూపిస్తారు చీకటికి ఎదురే కూర్చోవలసి ఉంటుంది ఇది చూడడానికి ఆత్మను చూడడానికి చీకటి ఎదురు అలాగే చూడాలి చీకటి ఎదురు కళ్ళు కూర్చుని వాడిని చూపిస్తాను వాడు ఎదురు చూపిస్తాను చూపించి అదే ఆత్మ ఓహో అలాగా బయటికి రావాలి ఇంకా మళ్ళీ తీసుకున్న డబ్బులు వాపసు ఇవ్వాలి అలా చూపించాలంటున్నాడు పూర్వపక్షుడు ఈ రైతులు ఉన్న ద్వారా వాళ్ళు సూక్ష్మమైన అర్థాన్ని తెలుసుకోలేరు ఆ ప్రశ్నను బట్టి నీకు అర్థమైంది కదా స్కూలంగా దాన్ని చుట్టుపట్టుకునే పట్టుకుని చూపించాలి సూక్ష్మమైన అర్థం ఇప్పుడు సింహం కూడా ఆ సింహానికి ఎలా చూపించింది చూడు నిన్ను నువ్వు చూడు అని అలా చూపించిందా నీళ్ల దగ్గరికి తీసుకెళ్లి చూపించింది ఎందుకంటే దానికి దానిని చూపించాలంటే అది సంభవం కాదు నేను దగ్గర తీసుకెళ్తేనే సంభవము ఒక శరీరాన్ని చూపించడానికి అలాంటి ఒక ప్రక్రియను అవలంబించాల్సి వచ్చింది కదా శరీరము కానిది అత్యంత సూక్ష్మమైన తత్వాన్ని చూపించడానికి ఎలా చూపిస్తాడు ఇంకో చూపిస్తాడు అని ఇంకా అంతకంటే చక్కటి ఉపాయం లేదు చూసుకో దాని విడిచిపెడుతున్నది ఏది చూసుకోవాలి అది ఆత్మ ఎంత బాగా చూపించాడు గుర్రాన్ని చూపించినట్లు చూపించబడ్డాడు అంటే అప్పుడు సిద్ధాంతి అంటాడు ఏం ఏవం అంటే అలాగా మీరు అలా చూపించాలా సరే దుమిస్తాను కాసుకో తరిహి ద్రష్టా శ్రోత మంతాభిజ్ఞాత స ఆత్మ ఇతి అలాగా గుర్రం ఆవు చూపించినట్టు చూపించాలి సరే చూపిస్తాను కాసుకో చూడు చూచేవాడు వినేవాడు సంకల్పించేవాడు తెలుసుకునేవాడు లోపల ఎవడైతే ఉన్నారో వాడు ఆత్మ చేసే చూద్దాం మళ్ళీ కంటిన్యూ చేద్దాం